కళాప్రపూర్ణ వింజమూరి అనసూయదేవి గారి గతానికి స్వాగతం పుస్తకంలో ఇరవై రెండవ చాప్టర్ బుర్రకథ నాజర్ గారు సభను అలంకరించిన సభాధ్యక్షులకు సభలో పాల్గొనే కళావేత్తలకు కళాభిమానులైన సభికులకు నా ధన్యవాదాలు ఆంధ్రుల విశిష్ట కళాఖండమైన బుర్రకథకు చెందిన సమావేశంలో ఆ కళకు చెందని నన్ను కూడా రెండు మాటలు చెప్పమన్నారేమిటి అని మొదట కాస్త ఆశ్చర్యపడ్డాను బహుసేనా గౌరవం ఇవ్వడానికి కారణం ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమీ జానపద కళల శాఖకు నేను ఉపాధ్యక్షురాలు కావడం వల్లనేమో తెలుగు తెలుగు వారిని ఆబాలగోపాలం ఉర్రూతలగించే బుర్రకథ నేను ప్రాతినిధ్యం వహిస్తున్న జానపద శాఖకు చెందింది కనుక సగర్వంగా సగౌరవంగా మీ ఉత్సాహాన్ని పంచుకోవడానికి మద్రాస్ నుండి ఇక్కడికి వచ్చాను తెలుగునాటి లలిత కళా రాజమార్గంలో మార్గదర్శకమైన చిరస్మరణీయమైన మైలురాళ్లు కొన్ని ఉన్నాయి వీణకు సంగమేశ్వర శాస్త్రి గారు ఫిడేలుకు ద్వారం వెంకటస్వామి నాయుడు గారు హరికథకు ఆదిబట్ల నారాయణదాసు గారు కూచిపూడి నాట్యానికి వేదాంతం లక్ష్మీనారాయణ శాస్త్రి గారు ఆనాడు గొప్పగా ప్రకటింపబడినవారు గాత్రానికి మంగళంపల్లి బాలమురళీ కృష్ణ వీణకు ఈమని శంకర శాస్త్రి కథకు ఈ సభకు మూల విరాటైన మన షేక్ నాజరగారు ఈనాటి మైలురాళ్ళు ఈనాటి సభారూపకానికి కథావస్తువు బుర్రకథ కథానాయకుడు నాజర్ గారు సాహిత్యం సంగీతం నృత్యం నాటకం కలిసిన సమన్వయ కళ చతుర్వేణి సంగమం బుర్రకథ ఇది తెలుగువారి ప్రాచీన కళారూపాల్లో ఒకటి ఈ శతాబ్దంలో ఈ కళను ఉద్ధరించి అత్యున్నత స్థానం చేకూర్చిన వారు నాజర్ గారు నాజరగారి కోసం బుర్రకథ బుర్రకథ కోసం నాజరగారు పుట్టారా అనిపిస్తుంది బుర్ర చేతబట్టి చెప్పేది మాత్రమే కాదు బుర్రకథ బుర్రున్న వారు మాత్రమే చెప్పవలసింది ఈ బుర్రకథ నాజర్ గారు రెండు బుర్రలు ఉన్నవారు కనుక తారాపథం అందుకోగలిగారు నాజర్ గారి బుర్రకథలెన్నో ఎన్నిసార్లు వినే భాగ్యం నాకు కలిగింది గోయంబత్తూర్ పక్షిరాజా ఫిలిమ్స్ వారి అగ్గిరాముడు పిక్చర్లో బుర్రకథ చెప్పడానికి నాజర్ గారు రెండు పాటలు జానపద బాణీలో కంపోజ్ చేయడానికి నేను వెళ్లాం అప్పుడు తరచూ కలుస్తుండేవారు బుర్రకథ సజీవ కళ దానికి నవరసాలు ప్రాణం పోసే నవనాడు నవరసాన్ని సమాన స్థాయిలో పోషిస్తూ బుర్రకథను రసాత్మకమైన కళాఖండంగా రూపొందించిన వారు మన నాజర్ గారు సంగీత సాహిత్యాలలోనూ అభినయ కళలోనూ సమాన ప్రతిభావంతులు నాజర్ గారు